శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవ రచితమైన శ్రీ వేదాంత పంచదశి ద్వైత వివేకము అనబడు చతుర్త ప్రకరణంలో ముప్పై రెండు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము గ్రంథకర్త శ్రీ విద్యారణ్య గురుదేవులు జీవునికి బంధానికి కారణము తాను కల్పించుకున్నటువంటి సృష్టియే అని చెప్తూ ఆ జీవ ద్వైతమే జీవుని చేత త్యాజ్యం ఉన్నది అప్పుడే అతనికి బంధ నివృత్తి అవుతుంది అని జీవకృత ద్వైతము అంటే మనోమయ సృష్టి దాన్ని వర్ణిస్తూ మణి దృష్టాంతం ఇచ్చాడు మణి అనేది ఈశ్వరుని చేతనే సృష్టించబడింది దాన్ని ప్రాప్తం చేసుకోవాలనేటువంటి ఆ మణి అర్థి దాన్ని పొందినప్పుడు హర్షము పొందుతాడు మరి దాన్ని అపేక్షించినటువంటి మరొక వ్యక్తికి అది లభించినందువల్ల దాని పట్ల క్రోధమును లేదా ద్వేషమును పొందుతాడు ఒకనొక విరక్త పురుషుడు దాని చూస్తూ ఉండి కూడా ఉపేక్ష చేస్తాడు అది కావాలని గాని వద్దని గాని రాగము లేదు ద్వేషము కూడా లేదు ఉదాసీనంగా ఉంటాడు ఈశ్వరుని సృష్టిలో నిర్మించబడినటువంటి మణి అందరికీ సమానంగా కనిపించినప్పటికీ వారి వారి అభిప్రాయానుసారంగా వారి అందరూ అనేక రకాల వృత్తులు ఏర్పడ్డాయి ఒకరికి ఒక రకంగా ఒకరికొక రకంగా మరొకరికి మరొక రకంగా ఈ వృత్తి ఆ మణి ఏదైతే ఉందో అది మనోమయ సృష్టి అదే జీవకృత ద్వైతం అంటే వారి వారి యొక్క భావన పైననే ఆధారపడి ఉంటుంది ఈ జీవకృత ద్వైతం అనేది అట్లే మరొక దృష్టి అంతమిచ్చినాడు ఒకే స్త్రీ అందు ఒకరికి కూతురు అనే భావన ఉంటుంది ఒకరికి భార్య అనేటువంటి భావన ఉంటుంది ఒకరికి కోడలు ఒకరికి తోడి ఒకరికి ననంద అంటే ఆడుబిడ్డ అనేటువంటి భావన ఉంటుంది వారి వారి భావన అనుసారంగా ప్రతియోగి విధయ ప్రతియోగి భేదం చేత ఆ స్త్రీ ఎందు భిన్న భిన్న వ్యవహారం జరుగుతుంది ఈశ్వర సృష్టిలో ఆ మాంసమయమైనటువంటి స్త్రీ శరీరము అందరికి ఒకే రకంగా కనపడుతుంది స్వరూపత ఆ స్త్రీ యొక్క శరీరంలో ఏ విధమైనటువంటి భేదం లేదు అయినా కాని వారి దృష్టి భేదం చేత భావన భేదం చేత మనోమయ సృష్టి భిన్న భిన్నంగా ఉంది అని ఈ విధంగా దృష్టి సహితంగా చెప్పి మరి వస్తువు కావచ్చు లేదా వ్యక్తి కావచ్చు ఈశ్వర సృష్టిలో ఉన్నటువంటి వస్తువును చూశారు ఆడ మనోమయ సృష్టి ఎలా ఏర్పడింది ఆ ప్రకారం అనేక శ్లోకాల ద్వారా చెప్పినాడు అంతఃకరణ వృత్తి ఇంద్రియం ద్వారా వెళ్ళి ఆ విషయ దేశ పర్యంతం వెళ్ళి విషయాన్ని వ్యాపించిన తర్వాత ఆ అంతఃకరణ వృత్తి ఏదైతే ప్రమాణం అంతఃకరణ వృత్తికే ప్రమాణము అంటాం సిద్ధాంత బిందులో మరియు వేదాంత పరిభాషలో మనం చెప్పుకుంటూ వచ్చాం కదా అంతఃకరణ అవచ్చన చైతన్ము అది ప్రమాత వృత్తి అవచ్చన చైతన్యము ప్రమాణ చైతన్యము అనబడుతుంది మరియు విషయావచ్చిన చైతన్యము ప్రమేయ చైతన్య మనబడుతుంది మరియు ఎప్పుడైతే విషయం యొక్క జ్ఞానం అప్పుడు ప్రమితి చైతన్య మనబడుతుంది అని ఈ విధంగా చెప్తూ ప్రమాణ చైతన్యం దేనికన్నారు వృత్తి అవచ్చన్న చైతన్యములకు ప్రమాణ చైతన్యం అన్నారు వృత్తికే ప్రమాణం అన్నారు కాబట్టి ప్రమాణము అయినటువంటి వృత్తి మరియు ప్రమేయమైనటువంటి విషయము రెండు ఏకదశ స్థం రెండు సంబద్ధమైనప్పుడు ఆ వృత్తి ఆరుఢమైనటువంటి చిబాస చైతన్యము అంతఃకరణములందు చైతన్యం యొక్క ప్రతిబింబ రూప చైతన్యము చిదాభాసుడు అనండి అతనికే ప్రమాత అనండి అతని చేత అయం ఘటహ అయం పట లేదా వ్యక్తిని కనుక చూసినట్టే ఇతడు ఫలానా ఇతడు ఫలానా అనేటువంటి అవుతుంది అంటే ఎక్కడైతే ప్రమాణము చేత కలిగినటువంటి జ్ఞానం ఉంటుందో అక్కడ ఆ జ్ఞానానికి విషయమును ప్రమాత భాష్యము అంటారు ప్రమాత భాష్యము దేని కనాలే సాక్షి భాష్యము దేని కనాలే భేదం తెలుసుకోండి డెబ్బై ఎనిమిదో చూడండి ప్రమాణ ద్వారా జనుకు సాక్షి ప్రకాశే ఐసే బాహ్య ఘటాదిక హే ప్రమాత భాష్యకయే హ ప్రమాత భాష్యం అంటున్నప్పుడు గానీ సాక్షి ప్రకాశించేది సాక్షియే ఎందుకు తెలివి అనేది సాక్షి ఎందే ఉన్నది ఆత్మయందే ఉన్నది ప్రమాద భాష్యం సాక్షి భాష్యమన్నా ప్రకాశించేది మాత్రం సాక్షియే కానీ ఆ సాక్షి ప్రమాణము ద్వారా ప్రకాశిస్తే అది ప్రమాతా భాష్యం అనబడుతుంది చిదాభాస భాష్యం అనబడుతుంది ఇక ప్రమాణమును అపేక్ష లేకుండా సాక్షాత్గా అవిద్యా వృత్తి చేత గాని లేదా అంతఃకరణ వృత్తి చేత గాని సాక్షి ఎక్కడైతే ప్రకాశిస్తాడో అక్కడ సాక్షి భాష్యం ప్రమాణము అపేక్షిస్తే చిదాభాష భాష్యము లేదా ప్రమాత భాష్యం చెప్పాలి ప్రమాణమును అపేక్షించకుండానే సాక్షాత్తుగా అవిద్యా ద్వారా గానీ అంతఃకరణ వృత్తి ద్వారా గాని ఎక్కడనైతే సాక్షి ప్రకాశిస్తాడో అప్పుడు అక్కడ సాక్షి భాష్యం అని చెప్పాలి రజ్జు ఎందు సర్పం యొక్క భ్రాంతి అయింది అనుకోండి లేదా స్వాప్క పదార్థాలు ప్రతీతి అనుకోండి అక్కడ ఆ పదార్థాల యొక్క జ్ఞానం అవుతుందా లేదా అవుతుంది మరి అక్కడ ఏ ప్రమాణం చేత ఆ పదార్థాలను స్వప్నంలో స్వాప్న పదార్థాలను చూస్తున్నాడు అక్కడ ఏ ప్రమాణం చేత నేత్రేంద్రం ఇంకా అనుమానం ఏ ప్రమాణం తెలుసుకుంటున్నాడు స్వాపిక పదార్థాలను సాక్షాత్గా అవిద్యా వృత్తి చేతనే తెలుసుకుంటున్నాడు సాక్షి రజు సర్పం చోట కూడా అవిద్యా వృత్తి చేతనే సాక్షాత్గా సాక్షి ప్రకాశిస్తున్నాడు అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానం లేకుండా భ్రాంతి కలగడానికి అవకాశం లేదు కదా మరి అధిష్టాన జ్ఞానం అయినప్పుడే కదా మరి అధిష్టాన జ్ఞానము ఎట్లయింది అంటే ఆ రజ్జు యొక్క ఇదం అంశ జ్ఞానం ఏదైతే ఉందో అదే అధిష్టానం యొక్క జ్ఞానము అంతవరకు ఇంద్రియజన్య జ్ఞానం ఉంది అక్కడ ఎందుకంటే అధిష్టానాన్ని నేత్రేంద్రియంతో చూడకుండా సర్పభ్రాంతి కాదు కదా అధిష్టానాన్ని చూస్తున్నాడు కానీ అధిష్టానం యొక్క విశేష జ్ఞానం లేదు సామాన్య జ్ఞానం మాత్రం ఉంది ఇదం అనే జ్ఞానం ఉంది అంతవరకు ఇంద్రియజన్య జ్ఞానం ఉన్నది ప్రమాత భాష ఉంది కానీ ఎప్పుడైతే అధిష్టానం యొక్క విశేష జ్ఞానం లేకుండా అంటే అవిద్య అక్కడ ఉంది అవిదే ఏం చేసింది అధిష్టానాన్ని కప్పేసి లేని సర్పాన్ని సృష్టించింది కప్పేసిన వరకు ఆవరణ శక్తి ఉంది లేని సర్పాన్ని సృష్టించి చూపెట్టే వరకు ఇది శక్తి అవిద్యలో ఉన్నటువంటి ఆవరణ శక్తి శక్తి చేత సర్ప భ్రాంతి ఆ సర్పమేమో అవిద్య వృత్తి చేత ప్రకాశింపబడుతుంది కాబట్టి సర్పము సాక్షి అదే స్వాపన పదార్థాలు కూడా సాక్షి ఉన్నాయి ఇక్కడ అవిద్య చేత ప్రకాశిస్తున్నాడు ఇక్కడ ప్రమాణం యొక్క అపేక్ష లేదు రజు సర్పంచోట మరి ప్రమాణం ప్రవృత్తి అంటే ఇదం జ్ఞానం అయ్యేంత వరకే అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానం అయ్యేంత వరకే ప్రమాణం యొక్క ప్రవృత్తి ఉంది సర్ప జ్ఞానం ఉన్నందుకు ప్రమాణం యొక్క దోషజన్యం ఉన్నది ప్రమాణజన్యం కాదు దోషజన్యం ఉన్నందువలన అక్కడ సాక్షి ప్రకాశిస్తున్నాడు చెప్పాలి దోషజన్యం బ్రహ్మ అంటూ అద్వైత సిద్ధిలో శ్రీ మధుసూదన సరస్వతి స్వామిలో వారు అంటారు భ్రమ భ్రమ అంటే దేనిక అనాలే సంక్షేప్ లక్షణం చేస్తున్నాడు దోషజన్యం భ్రమ అది దోషం వల్ల పుట్టింది కాబట్టి భ్రమ అట్లా స్వప్నం కూడా దోషజన్యమే నిద్రా దోషం చేత కనపడుతుంది ఎందుకని భ్రమ ఎక్కడెక్కడ అవుతుందో అక్కడక్కడ దోషజన్యం ఉంటుంది అది సాక్షి భాష ఉంటుంది ఆ విద్యా వృత్తి చేత ప్రకాశిస్తాడు ఇక అంతఃకరణంలోనే సుఖ దుఃఖాల యొక్క ప్రతీతి కూడా అవుతుంది కదా మనకు ఆ సుఖ దుఃఖాలు ఏ ప్రమాణం చేత మీరు తెరుచుకోగలుగుతున్నారు నేత్రేంద్రం చేత చూస్తున్నారా సుఖాన్ని దుఃఖాన్ని లేదా అనుమానం చేస్తున్నారా ఏ ప్రమాణం చేత తెలుసుకుంటున్నారు సుఖ దుఃఖాలు అక్కడ సుఖాకారం కలిగిన సత్వగుణ పరిణామం చెప్పాలి దుఃఖాకారం కలిగినప్పుడు అంతఃకరణంలో రజోగుణ చెప్పాలి అయితే ఈ సత్వగుణ పరిణామం సుఖాన్ని రజోగుణ పరిణామం దుఃఖాన్ని రెండిటిని కూడా ప్రకాశించేటువంటి విషయం చేసేటువంటి మరొక అంతఃకరణ సాత్విక వృత్తి ఏర్పడుతుంది ఆ వృత్తి సహాయం చేత సాక్షి ఆ సుఖ దుఃఖాలను అంటే ఇక్కడ సుఖ దుఃఖాలను ప్రకాశించడం ఎందుకు సాక్షికి అంతకన్నా వృత్తి యొక్క అపేక్ష మరియు భ్రమ స్థలాల్లో అవిద్యా వృత్తి యొక్క అపేక్ష ఈ విధంగా సాక్షాత్ వృత్తి ద్వారా ప్రకాశిస్తున్నాడు ప్రమాణం ద్వారా కాదు అందుకని సుఖ దుఃఖాలు గాని మరి భ్రాంతి స్థలాల్లో కనపడేటువంటి ప్రాతిభాషిక పదార్థాలు గాని ఇవి సాక్షి భాషతాయి ప్రమాణం యొక్క అపేక్ష లేకుండానే అవిద్య వృత్తి చేత గానీ అంతఃకరణ వృత్తి చేత గాని సాక్షాత్గా ఎక్కడైతే సాక్షి ప్రకాశిస్తున్నాడో అక్కడ సాక్షి చెప్పాలి ప్రమాణం ద్వారా సాక్షి ప్రకాశిస్తే అది ప్రమాత లేదా చిదాభాష భాష్యము తెలుసుకోవాలి ఇంత భేదముంది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రమాత భాష్యం దేనికంటారు సాక్షి భాష్యం దేనికంటారు తెలిసింది కదా తర్వాత ఇప్పుడు విషయంలో రండి ముప్పై శ్లోకానికి అవతారిక చూడండి ఇంత దగ్గర ధీమయ సృష్టి లేదా మనుమయ సృష్టి లేదా జీవకృత ద్వైతము ఎక్కడైతే ఉంటుందో అక్కడ బంధం ఉంటుంది అది లేని చోట బంధం లేదు ఇట్లా అన్వయ చేత ఈ మనోమయ సృష్టి జీవకృత ద్వైతమే బంధానికి కారణము అని ముప్పై శ్లోకంలో చెప్పినాడు అది ఉన్న చోట బంధం ఉన్నది లేని చోట బంధం లేదు అనేది అనుభవం ఆ అనుభవాన్ని ఇప్పుడు చూపెడుతున్నాడు ముప్పై మూడు ద్వారా చూడండి అనువయ వ్యతిరేక ఏవ దర్శయతి అన్వయ వ్యతిరేకాలనే ఇప్పుడు అనుభవం అనుసారంగా చూపెడుతున్నాడు శ్లోకం చదవండి అసత్యపి బాహ్యార్థే స్వప్నాదౌ బతే నరహ సమాధి సుప్తి మూర్ఛా సో బధ్యతే స్వాప్క పదార్థాలు కనపడినప్పుడు అక్కడ వాస్తవంగా వ్యవహారికమైనటువంటి పదార్థాలు ఉన్నాయా లేవు గదా లేకున్నా కానీ అక్కడ కేవలం మానసికమైనటువంటి మనోసృష్టి సృష్టించుకున్నాడు నతత్ర రథ రథయోగా పంథానో విద్యంతే అని మనకు ఉపనిషత్తు చెప్తుంది అక్కడ రథమురు లేవు రథయోగా అంటే రథాన్ని లాక్కెళ్ళేటువంటి గుర్రాలు కూడా లేవు మరియు మార్గాలు కూడా లేవు అయినా కానీ అత రథాహారథయోగా పథస సృజతే రథములు సృష్టించబడుతున్నాయి రథయోగములు అంటే గుర్రములు సృష్టించబడుతున్నాయి మరియు మార్గములు కూడా సృష్టించబడుతున్నాయి ఎవరి చేత చేత అందుకని అక్కడ మానసిక ద్వైతం ఉన్నది మనోద్వైతం ఉన్నది వాస్తవంగా వ్యవహారిక పదార్థాలు లేకున్నా గానీ అతడు బంధాన్ని పొందుతున్నాడు అంటే సుఖ దుఃఖాలను పొందుతున్నాడు సౌమ్యమైనటువంటి స్వప్నాలు పడితే సుఖాన్ని అనుభవిస్తాడు భయానక స్వప్నాలు పడితే దుఃఖాన్ని అనుభవిస్తాడు అక్కడ బంధాన్ని పొందుతున్నాడు వాస్తవంగా పదార్థాలు లేవు బాహ్య పదార్థాలు లేవు అయినా కాని బంధాన్ని అనుభవిస్తున్నాడు మరి సమాధి సుశుక్తి మూర్ఛ అవస్థల్లో బాహ్య పదార్థాలు ఉన్నాయి కానీ అక్కడ బంధాన్ని పొందడం లే సుఖదుఖాలను అనుభవించడం లే అంటే ఎక్కడైతే మానస ద్వైతం ఉన్నదో ఎక్కడైతే జీవకృత ద్వైతం ఉన్నదో మానసిక ప్రపంచం ఉన్నదో అక్కడ బంధాన్ని పొందుతున్నాడు మానసిక ప్రపంచం లేదు ఎక్కడ సమాధిలో సుశక్తులో మూర్చలో కాని బాహ్య ప్రపంచం ఉన్నది అది బంధానికి కారణంగా అవడం లేదు అంటే ఎక్కడనైతే జీవకృత ద్వైతం ఉన్నదో అదే బంధానికి కారణం ఉన్నది అది లేకపోతే బంధం లేదు అని ఈ విధంగా అనుభవానుసారంగా అన్వయ వ్యతిరేకాన్ని చూపెట్టాడు ఇరవై ఏడో అంకము నన్ను ఉక్త అన్వయ బాహ్యార్థ విషయవు కిమ్ ఇది అత ఆహా ముప్పై మూడో శ్లోకానికి ప్రవృతి చేయడానికి హేతు ఏమిటంటే శంకాకారుడు అంటాడు జీవకృత ద్వైతమే అంటే మానసిక ద్వైతమే బంధానికి కారణం అంటున్నారు అట్లా కాకుండా ఈశ్వర సృష్టియే బంధానికి కారణము కావచ్చు కదా అని ఈ విధంగా శంక కలిగింది బాహ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈశ్వరకృత ద్వైతము అదే బంధానికి కారణం కావచ్చు మానసిక ప్రపంచమే జీవకృత ద్వైతమే బంధానికి కారణం అని ఎలా చెప్పగలుగుతున్నారు అప్పుడు చెప్పినాడు సోడు ఈశ్వర సృష్టి విద్యమానం ఉండగా కూడా సమాధి ఎందు సుశుక్తి ఎందు ఇతనికి దుఃఖం కలగడం లేదు బంధం కలగడం లేదు కాని తాను సృష్టించుకున్నటువంటి స్వాప్క ప్రపంచం ఏదైతే ఉందో అక్కడ బంధం పొందుతున్నాడు సుఖ దుఃఖాలు పొందుతున్నాడు మరి ఇప్పుడు మానసిక ద్వైతము బంధానికి కారణం అంటావా ఈశ్వర కృత ద్వైతము బంధానికి కారణమంటావా చెప్పు అని ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు ఇరవై అంకం చూడండి నరహ అంటే మనుష్య ఏతది ఉపలక్షణం అన్యషాం అపి నరహ అంటే మనుషుడు చెప్పినాడు ఉపలక్షణంగా ఇతర జీవులకు కూడా స్వప్నం పడతది ఇతర పశు పక్షాదులకు స్వప్నం పడుతుంది కాకపోతే అది న్యూనకాలికం ఉంటది నరులకు కించి దీర్ఘకాలం కనపడవచ్చు మొత్తం మీద ఎవరెవరికి స్వప్నం పడుతుందో వారికి స్వప్నాదవు స్వప్నాదులయందు అంటే ఆది శబ్దం చేత స్వప్న ఆది కాలే బాహ్య అర్తే స్మృతి అందు కూడా పూర్వకాలంలో ఎప్పుడూ అనుభవించినటువంటి ఒక ఘటనను దాన్ని గుర్తు చేసుకొని సుఖము కిమో దుఃఖాన్ని అనుభవిస్తాడు అది మంచి ఘటననే అయితే సుఖాన్ని అనుభవిస్తాడు దుర్ఘటన అయితే దుఃఖాన్ని అనుభవిస్తాడు ఇప్పుడు ఉన్నది ఆ లేదు కదా బాహ్యమైనటువంటి ఈశ్వర కృత ప్రపంచంలోని వస్తువు స్వరూపం చేత ఇప్పుడు లేదది లేకున్నా కానీ స్మరించుకొని దుఃఖపడుతున్నాడు స్వప్నక పదార్థాలు అవి మానసిక ద్వైతం ఉన్నాయి కానీ వ్యవహారిక పదార్థాలు కావు గదా వాటిని చూసి దుఃఖపడుతున్నాడు స్వప్నంలో అందువల్ల స్వప్న స్మృత్యాది కాలే బాహ్యార్థే అనుకూలే దోషిరాదవు ప్రతికూలే వ్యాఘరాదవు చ అనుకూలమైనటువంటి స్త్రీ పుత్ర మొదలైనటువంటి పదార్థాలు లేవు వ్యవహారిక ప్రపంచ వస్తువులు లేవు స్వాప్న పదార్థాలు ఉన్నాయి అనుకూలమైనటువంటి ఆ మానసిక ద్వైతాన్ని చూసి స్త్రీ పుత్రాదులను చూసి సుఖపడతాడు ప్రతికూలమైనటువంటి వ్యాఘ్రాదులను చూసి స్వప్నంలో దుఃఖపడతాడు పారమార్థికే విషయ అసత్యపి పారమార్థికమైనటువంటి విషయాలు లేవు పారమార్థికమైన శబ్దం చేత అర్థం చేసుకోవాలి ఎందుకంటే బ్రహ్మభిన్నంగా పారమార్థిక వస్తువు రెండోది లేనే మరి వస్తువులు ఎక్కడ ఉంటాయి చెప్పండి వ్యవహారిక వస్తువులే స్వప్నంలో వ్యవహారిక వస్తువులు ఉన్నాయా లేవు అసత్యపి అవిద్యమానే అపి బతే అంటే సుఖ దుఃఖాభ్యాం యుద్ధ్యతే సుఖ దుఃఖాల చేత యుక్తుడవుతున్నాడు సుఖ దుఃఖ భాగవుతున్నాడు సమాధి ఆదిసు సమాధి సుశుక్తి మూర్ఛ మొదలైన అవస్థల్లో తు అస్మిన్ బాహ్యార్థే సత్యి నా బధ్యతే ఇమైనటువంటి ఈశ్వర్ కుతో ద్వైతం ఉంది కానీ ఆ సమయాల్లో ఇతడు సుఖదుఖాలను పొందటం లేదు కావడం లేదు బాధ్యతే నా సుఖదుఖాది భాగ్ భవతి సుఖ దుఃఖాదులను పొందడం లేదు చూడు మరి ఇప్పుడు ఏ సృష్టి బంధానికి కారణమైంది ఏ సృష్టి దుఃఖానికి కారణమైంది విచారం చేయండి బాహ్య వస్తువులు ఉండగా కూడా సుఖదు పొందడం లేదు బాహ్య వస్తువులు లేనప్పుడు కూడా స్వప్నక పదార్థాలు లేదా స్మరింపబడినటువంటి స్మృతి విషయాలు గుర్తుకొచ్చినప్పుడు దుఃఖపడుతున్నాడు లేదా సుఖపడుతున్నాడు అంటే ఇక్కడ మానసిక ద్వైతమే జీవునికి బంధానికి కారణమైంది జీవకృత ద్వైతమే బంధానికి కారణమైంది ఈశ్వరకృత ద్వైతము కాదు ఈశ్వర సృష్టి బంధానికి కారణము కాదు అత అందువల్ల తద్విషయ అన్వయ వ్యతిరేకవు నష్ట ఇత్యర్థ అంటే సుఖ దుఃఖాలు కలగడం లేదు అంటే ఈశ్వర సృష్టి బాహ్య పదార్థాలు ఉన్నప్పుడు సమాధి సృష్టి మూర్ఛల్లో ఉన్నప్పుడు బాహ్య పదార్థాలు ఉన్నాయి కానీ సుఖ దుఃఖాలు లేదు కానీ స్వప్నాదు ఈ బాహ్య పదార్థాలు లేవు అక్కడ సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి ఈ అన్వయ వ్యతిరేకం చేత బాహ్య ప్రపంచం సుఖ దుఃఖాలకు కలగడం లేదు ఎక్కడైతే జీవకృత ద్వైతం మానసిక ప్రపంచం ఉన్నదో అక్కడనే సుఖ దుఃఖాలు అన్నప్పుడు జీవకృత ద్వైతమే జీవనికి బంధానికి కారణము అని స్పష్టమైంది ఈశ్వర రచిత ప్రపంచం హోవేతో సుఖాది హోవే అవరు సో నా హోవేతో నా హోవే ఐసా ఈశ్వరకృత ద్వైతకే సంబంధి ఇక్కడ శంకాకారం యొక్క అభిప్రాయం చెప్పినాడు ఈశ్వరకృత ప్రపంచము ఉంటే సుఖాదులు ఉంటాయి లేకపోతే ఉండవు అందువల్ల ఈశ్వరకృత ద్వైతమే సుఖ దుఃఖాలకు కారణము అని పూర్వపక్షి అభిప్రాయాన్ని చెప్పినాడు కానీ వాస్తవంగా విచారం చేస్తే ఈశ్వరకృత ద్వైతం సుఖ కారణం కాదు బంధానికి కారణం కాదు మరి అనగా జీవకృత ద్వైతమే బంధానికి కారణం అని ముప్పై మూడో శ్లోకం ద్వారా చెప్పుకున్నాం కూడా చూసాము ఇంకా కూడా దాన్ని విస్తారం చేసి చెప్తున్నాడు మనోమయ ప్రపంచస్య బంధకత్వేన అన్వయ వ్యతిరేక ఉదాహరణ స్పష్టయితే మనోమయ ప్రపంచమే బంధకమున్నది బంధానికి కారణమున్నది అని అన్వయ వ్యతిరేకం చేత ఉదాహరణ చెప్తున్నాడు శ్లోకము ముప్పై దూర దేశం గతే పుత్రే జీవత్యేవాత్రిత విప్రలంబక వాఖ్యేన మృతమత్వ ప్రవరోధితి ఒక ఆయన కుమారుడు దూరదేశం వెళ్ళిపోయినాడు అక్కడ అతడు జీవించే ఉన్నాడు ఎవరో తన కుమారుడు కాని ఎవరో ఒక విప్రలంబకుడు ప్రతారకుడు వంచకుడు మీ కుమారుడు చనిపోయాడు అని చెప్పినాడు ఎవరై ఉండవచ్చు ఆ వంచకుడు అంటే ఆ వంచకుని యొక్క కుమారుడు కూడా ఇతని యొక్క కుమారుడు ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశంలోనే ఉన్నాడు అయితే ఆ వంచకుడు వచ్చి ఇతనికి ఇత కుమారుడు చచ్చిపోయాడు అని చెప్పినాడు అయితే ఈ వంచకునే మాటలు నమ్మినాడు ఎందుకనంటే ఇతని కొడుకు కూడా ఆ దేశంలో ఉన్నాడు కదా అతడు ఇతనికి ఫోన్ చేయవచ్చు బహుశా ఇతనికి ఏదైనా వార్త పంపవచ్చు ఇతనికి చెప్పి ఉండవచ్చు మా కుమారుడు చనిపోయాడు అందుకని ఇతడు వచ్చి నాకు చెప్తున్నాడు అని నమ్మినాడు కానీ ఇతడు చెప్పే మాటలు వంచన మాటలు వాస్తవం కాదు అతను కుమారుడు జీవించే ఉండగా చనిపోయాడు అని విప్రలంబకుడు వంచకుడు ప్రతారకుడు అంటారు అతనికి అతడు చెప్పగా వీని నమ్మినాడు నమ్మి కుమారుడు చనిపోయాడు అని ఏడుస్తున్నాడు చూసారా మరి వాస్తవంగా ఈశ్వర సృష్టి ఈశ్వరకృత ద్వైతము ఏదైతే తన కుమారుని శరీరము అది జీవించే ఉంది అక్కడ కానీ ఈ విప్రలంబకుని యొక్క మాటల చేత నమ్మి నిజంగా చనిపోయినాడు అని భావన చేసినాడు ఈ భావన ఏమున్నది మానసిక ద్వైతం మనోప్రపంచం దాని చేత ఏడుస్తున్నాడు అతడు నిజంగా చావలేదు ఈశ్వరుని యొక్క రచితమైనటువంటి శరీరం అది బ్రతికే ఉంది కానీ ఇతడు మనసు ద్వారా కల్పించుకున్నాడు ఏమని చనిపోయాడు ఇప్పుడు ఈ మానసిక కల్పనయే ఈ మానసిక ప్రపంచమే దుఃఖానికి కారణమైంది ఈశ్వర కృత ద్వైతం దుఃఖానికి కారణంగా ఎందుకు అది ఉంది జీవించే ఉంది అది దుఃఖానికి కారణం కాలే అని ఈ విధంగా దృష్టాంతం ఇచ్చి చెప్పినాడు దానికి వ్యతిరేకంగా కూడా ముప్పై ఐదో శ్లోకం కూడా చెప్తున్నాడు అది కూడా చదవండి మృతే వార్త అశ్రుతాయం నా రోది అతీవస్య బంధ కుమ్మ సంజగత్ ఇతను కుమారుడు బాహ్య దేశంలో నిజంగానే చనిపోయాడు అనుకోండి కానీ ఆ వార్త ఇతనికి వినపడలేదు చనిపోయాడు వార్త వినబడలేదు ఇతడు ఏమనుకుంటాడండి నా కుమారుడు జీవించే ఉన్నాడు సురక్షితంగా ఉన్నాడు అని అనుకుంటాడు అప్పుడు దుఃఖం కలుగుతుందా కలగదు చూసారా ఇప్పుడు మానసిక ద్వైతమే బంధానికి కారణము అని స్పష్టమైపోతుంది ఈశ్వరకృత ద్వైతము అది బంధానికి కారణం కాదు ఎప్పుడైతే మనసు ద్వారా కల్పించుకున్నాడో ఈ మానసిక ద్వైతమే బంధానికి కారణమవుతుంది సుఖ దుఃఖాల కారణమవుతుంది అని స్పష్టం ఇప్పుడు టీకలు చూడండి ముప్పై అంకం దేశాంతరం ప్రాప్తే పుత్రే తీవతి ఏవ సతి అత్ర స్వగృహే స్థిత పిత విప్రలంబక మిథ్యావచనై పరవంచపుత్రో మృత ఇవం రూపేణ వాక్యేన స్వపుత్రం మృతం కల్పయత్వ ప్రకర్షణ రోదనం కరోతి దేశాంతరం వెళ్ళినటువంటి తన పుత్రుడు జీవించి ఉండగా కూడా ఒక విప్రలంబకుడు వచ్చి తత్పుత్ర మృత మీ కుమారుడు చనిపోయాడు అని విధంగా అబద్ధం చెప్పాడు మిథ్యావచనాలు చెప్పాడు వాటిని నమ్మి నిజంగానే చనిపోయినాడు అని కల్పన చేసుకొని ఈ తండ్రి విశేషంగా ఏడుస్తూ ఉంటాడు చూడు ఈశ్వర సృష్టి అనేటువంటి తన పుత్రుని యొక్క శరీరము జీవించి ఉంది కానీ ఇతడు కల్పించుకున్నటువంటి ఏదైతే సృష్టి అంటే నా కుమారుడు చనిపోయాడు అని ఏదైతే కల్పన చేశాడో ఆ మానసిక కల్పనయే దుఃఖానికి కారణమైంది ఏడుస్తూ ఉన్నాడు కానీ తస్మిన్నేవ పుత్రే తత్రేవ మృతే అపి తను మృత వార్తాయాం అశ్రుతాయాం సత్యం నా రోదనం కరవద్ది కానీ అదే తన పుత్రుడు నిజంగానే అక్కడ చనిపోయాడు కానీ చనిపోయినటువంటి వార్త మాత్రం ఇతనికి వినబడలేదు అప్పుడు ఏడుస్తాడా ఏడువాడు చెప్పండి తన యొక్క కల్పన తన యొక్క మానసిక సృష్టియే బంధానికి మరి మోక్షానికి సుఖానికి దుఃఖానికి కారణమవుతుంది కానీ ఈశ్వర సృష్టి కాదు ఫలితమాహా అత సర్వస్య జీవస్య మానసం జగతు జగత్తు బంధకృత్ అందుకని సకల జీవులకు మానసిక జగత్తే జీవ జగత్తే బంధానికి కారణమైంది జీవ ద్వైతమే బంధానికి కారణమైంది ఈశ్వర ద్వైతం బంధానికి కారణం కాదు అని ముప్పై శ్లోకాల వరకు తెలుసుకున్నాం ఇప్పుడు ముప్పై శ్లోకానికి అవతారిక చూడండి ముప్పై అంకం ధీమయస్య జగత బంధ హేతుత్వ అంగీకారే బాహ్యార్థ అపసిద్ధాంత ఆపాత శాత్ ఇది సంకతే విజ్ఞాన ఎత్తి అయితే స్వామిజీ మానసిక జగత్తే బంధానికి కారణమని స్వీకరించినట్లయితే బాహ్యార్థాల యొక్క అభావాన్ని స్వీకరించినట్లయింది కదా అప్పుడు అపసిద్ధాంత ఆపత్తి ఏర్పడుతుంది ఏ విధంగా అంటే బుద్ధుని యొక్క అనుయాయుల్లో యోగాచారి అని ఒకడున్నాడు బుద్ధునికి నలుగురు శిష్యులు మాధ్యమికులు యోగాచారి సౌత్రాంతికులు వైభాషకులు నలుగురు నలుగురున్నారు అందులో యోగాచారి అనేవాడు ఏమంటాడు తెలుసా బుద్ధి కంటే భిన్నంగా బాహ్య పదార్థాలు లేవు కాని బుద్ధియే ఆయా పదార్థ పొందింది కటాకారంగా పటాకారంగా ప్రతి పదార్థాకారంగా బుద్ధియే పొంది మనకు విషయాలు బయట ఉన్నట్టు వలే కనపడుతున్నాయి కాని బయట బుద్ధియే తాన్ని పొందింది అని యోగాచారి చెప్తాడు అంటే బాహ్య పదార్థాలు లేవు సకల పదార్థాలు కూడా విజ్ఞానమయమే అంటాడు విజ్ఞానం అంటే బుద్ధి అన్ని బుద్ధి యొక్క పరిణామమే బుద్ధియే ఆ విధంగా మనకు కనపడుతుంది పదార్థాకారంగా బాహ్య పదార్థాలు లేవు అని యోగాచారి చెప్పినట్లు మీరు కూడా ఈ ధీమయ సృష్టియ సుఖ కారణం బంధానికి కారణం అంటే ఇక బాహ్య ప్రపంచము లేదంటే కదా బాహ్య లేవన్నట్టే కదా ఈ విధంగా యోగాచారి బాహ్య పదార్థాలను స్వీకరించడు అట్లా మీరు కూడా బాహ్య పదార్థాలను స్వీకరించడం లేదు కదా అన్నప్పుడు మీరు ఇప్పుడు ఏం స్వీకరించినట్లయింది యోగాచారి మతాన్ని స్వీకరించినట్లయింది అద్వైత మతాన్ని కోల్పోయారు మీరు ఇది అపసిద్ధాంత ఆపత్యం అంటాడు అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు శ్లోకాన్ని ప్రవృతం చేస్తున్నాడు శ్రీ విద్యారణ్య గురుదేవులు ముప్పై శ్లోకం చూడండి విజ్ఞాన వాదో బాహ్యార్థేత్ హృద్యాకారమాత బాహ్యశాపేక్షి తత్వత అయ్యా విజ్ఞానవాది ఏమో బాహ్య పదార్థాలు లేనే లేవని నిషేధం చేస్తాడు సకల పదార్థాలు బుద్ధియే తాన్ని పొంది కనపడుతుంది బాహ్య ఏవి లేవని నిషేధం చేస్తాడు విజ్ఞానవాది యోగాచారి మేము బాహ్య పదార్థాలను నిషేధించడం లేకంటే మనకు మానసికమైనటువంటి ద్వైతము కలగాలంటే బాహ్య పదార్థము ఉండాలి కదా ఏ విధంగా ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ శరీరము మాంసమయ పిండం ఏదైతే ఉందో అది సృష్టి అది లేకుండా మనుమే సృష్టి కలిగిందా భార్య అని తల్లి అని చెల్లి అని కోడలని ఆడబిడ్డ అనేటువంటి ఈ మనోమే సృష్టి ఈశ్వర సృష్టిని ఆధారంగా చేసుకునే కల్పించబడిందా ఈశ్వర సృష్టి అనేటువంటి బాహ్య పదార్థం లేకుండానే మనోమయ సృష్టి ఏర్పడిందా చెప్పండి ఉంది అక్కడ ఈశ్వర రచితమైనటువంటి బాహ్య పదార్థం ఉంది ఉంటేనే దాన్ని ఆధారంగా చేసుకుని మానసిక ద్వైతం ఏర్పడింది అందుకని మేము బాహ్య పదార్థాలను నిషేధించడం లే వాటిని స్వీకరించే వాటిని ఆధారంగా చేసుకునే మానసికైతం ఏర్పడింది అని మేము చెప్తున్నాము నా హృదయాకారం ఆధాత్వం హృదయంలో మానసికమైనటువంటి ఆకారం ఆ పదార్థ పొందడానికి బాహ్య అర్థస్ అపేక్షితత్వత బాహ్య యొక్క అపేక్ష ఉంది మేము వాట్ని నిషేధించడం లే అని శ్లోకం ద్వారా చెప్పినాడు ఇప్పుడు టీకా చూడండి నలభైవ అంకం నా హృది ఆకారం ఆధాతం బాహ్యశ అపేక్షతత్వత హృదయంలో మానసిక వస్తువుల యొక్క ఆకారాన్ని పొందాలంటే బాహ్య పదార్థాల అపేక్ష ఉంది ఏ విధంగా స్త్రీ ఉన్నది కాబట్టి బాహ్య పదార్థము ఈశ్వరకృత ద్వైతము దాన్ని ఆధారంగా చేసుకొని జీవకృత ద్వైతము ఏర్పడింది జీవ సృష్టి ఏర్పడింది అందువల్ల బాహ్య పదార్థాలను మేము నిషేధించడం లేదు ఎద్యపి మానస ప్రపంచస్య బంధ హేతుత్వం తి హేతు బాహ్యార్థశా స్వీకారాత్ నా విజ్ఞానవాద ప్రసంగతి బాబ యూ మానస ప్రపంచమే బంధానికి కారణము కానీ ఆ మానస ప్రపంచం ఏర్పడాలంటే అది కల్పించబడాలి అంటే బాహ్య పదార్థం యొక్క ఉంది అందుకని మేము బాహ్య పదార్థాలను విజ్ఞానవాది వలె నిషేధం చేయడంలే బాహ్య పదార్థాలను స్వీకరించే వాటిని ఆధారంగా చేసుకునే మనసద్వైతం ఏర్పడుతుంది జీవద్వైతం ఏర్పడుతుంది అని చెప్తున్నాం ఆ జీవద్వైతము బంధానికి కారణం ఉన్నది బాహ్య పదార్థాలు బంధానికి కారణం కావు మా యొక్క అభిప్రాయము కాబట్టి ఈశ్వరకృత ద్వైతం బంధానికి కారణం కాదు జీవకృత ద్వైతమే బంధానికి హేతు అని చెప్తున్నాడు అప్పుడు మళ్ళీ శంకరాకారుడు అంటాడు నన్ను వృద్ధాకార సమర్పణాయ బాహ్య పదార్థ అపేక్షణీయ పూర్వ పూర్వమానస ప్రపంచ ఉత్తరమానస ప్రపంచ హేతు ఉపపత్తే ప్రౌఢివాదన తీకర్థ్యం ఇది శంకాకారుడు అంటాడు స్వామిజీ ఈ మానసిక ప్రపంచాకారంగా బుద్ధి తద్ ఆకారాన్ని పొందడానికి అంటే జీవకృత ద్వైతము ఏర్పడడానికి బాహ్య పదార్థాల యొక్క అపేక్ష లేకుండా కూడా పూర్వపూర్వ మానసిక ప్రపంచము ఉత్తరొత్తర మానసిక ప్రపంచానికి హేతు కావచ్చు కదా మనం చెప్పుకుంటాం కదా పూర్వపూర్వ అధ్యాస ఉత్తర ఉత్తర అధ్యాసకు హేతు ఉన్నది మన సత్య ఉండాలని ఏం నియమం ఉన్నది ఉదాహరణకు మీరు ఎప్పుడు కూడా సర్పాన్ని చూడలేదనుకోండి ఒకసారి ప్రసంగం వచ్చింది మీరు చలన చిత్రం చూశారు చలన చిత్రంలో మీకు సర్పం కనపడింది మీ పక్క పని కూర్చున్నటువంటి వాడు మీతో చెప్పాడు ఇది సర్పం ఉన్నది ఇది చాలా విషైలి ఉంటది అది కాటేసినట్లయితే చనిపోతారు మనుషులు అని ఈ విధంగా దాని గురించి చెప్పినాడు అప్పుడు మీకు తెలిసింది ఇది పాము ఇది విషపూరితం ఉంటది ఇది కాటేస్తే మనిషి చనిపోతాడు అనేటువంటి జ్ఞానం మీకు అయింది సత్య పామును చూసి మిథ్యా పామును చూసి ఈ జ్ఞానం మీకు చలన చిత్రంలో కనపడేటువంటి పాము సత్యం కాదు కదా మిథ్యయే కదా ఆ మిథ్య అయినటువంటి పాము జ్ఞానం అయింది మీకు కాలాంతరంలో నిజంగా బాహ్యంగా ఎక్కడో మీరు దారి గుండా వెళుతూ ఉంటే వంకలు వంకలుగా ఒక తాడుపడి ఉంది ఆ రజువును చూడగానే ఇది పాము అని భ్రాంతి అయింది మీకు ఇప్పుడు ఈ భ్రాంతి కలగడానికి పూర్వము సత్య సర్పమును చూసిన సంస్కారమే ఉన్నదా ఇతనికి లేదు కదా మిథ్యా సర్పాన్ని చూశాడు ప్రాతిభాషికమైన సర్పాన్ని చూశాడు ఆ సర్పాన్ని చూసినటువంటి సంస్కారం అంతఃణోలో ఉంది అది మళ్ళీ చూడగానే ఉద్భుతం అయ్యి పాము భ్రాంతి అయింది చేతనే భ్రాంతి కలుగుతుంది అనేటువంటి నియమం లేదు కదా మిథ్యా వస్తువు యొక్క సంస్కారం వల్ల కూడా మళ్ళీ మిథ్యా జ్ఞానం అయ్యేందుకు అవకాశం ఉంది పూర్వపూర్వ అధ్యాస ఉత్తర ఉత్తరాధ్యాసకు ఉన్నది అందుకని మేమంటున్నాం పూర్వ పూర్వ మానస ప్రపంచం ఏదైతే ఉన్నదో అది ఉత్తరుతర మానస ప్రపంచానికి హేతు అవుతుంది కానీ వ్యవహారికమైనటువంటి సత్య ప్రపంచమే మానస ప్రపంచానికి హేతు అని చెప్పడానికి ఏమి నియమం లేదు అని ఈ విధంగా పూర్వపక్షి శంక చేస్తే ప్రౌఢీవాదం చేత సిద్ధాంతి స్వీకరించాడు హా అట్ల కూడా మేము స్వీకరించి అంటే దేనికంటారు ప్రతివాదికి ఉక్తి మానికే బి స్వమతమే దోషక పరిహార కరే తాకు ప్రౌఢీవాది కయ్యే హయ్ అని అంటూ విచార సాగరంలో చెప్పబడింది ఇక్కడ చెప్తున్నాడు ఎనభై మూడో టిఫన్ ద్వారా దుర్జన దోష న్యాయ కరీ అపని ఉత్కర్షత వస్తే జో కథన్ సో ప్రౌఢీవాదహే ఇక్కడ ప్రతివాదిని సంతోష దుర్జన అంటే ఇక్కడ దుర్జనులు కాదు ఇక్కడ ప్రతివాది ఉన్నాడు కదా ఎదురుగా ప్రతివాదిని సంతోష అతని యొక్క మతాన్ని స్వీకరించి మళ్ళీ సిద్ధాంతి యొక్క అభిప్రాయమే ఉత్కృష్టం ఉన్నది అని చెప్తున్నాడు ఇది ప్రౌఢవాదం సిద్ధాంతి యొక్క అభిప్రాయమే ఉత్కృష్టం ఉన్నది పూర్వపక్ష అభిప్రాయం నికృష్టం ఉన్నదని చెప్పే తాత్పర్యం ఉంది కానీ కాసేపటి వరకు పూర్వపక్ష యొక్క అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నాడు అంటే మనోమయ ప్రపంచమే మనోమయ ప్రపంచానికి హేతు ఉన్నది సత్య ప్రపంచమే మనోమయ ప్రపంచానికి హేతు ఉండాలని ఏమి నియమం లేదు అనేటువంటి పూర్వపక్షని కాసేపు స్వీకరించాడు స్వీకరించి మళ్ళీ సిద్ధాంతి యొక్క అభిప్రాయాన్ని ఉత్పృష్టంగా ప్రతిపాదిస్తాడు వైయర్చ్యమితి అని శ్లోకం ద్వారా చెప్తున్నాడు ముప్పై శ్లోకం చూడండి వైయర్థ్యమస్థు వాహ్యం నవారయస్మహే ప్రయోజనం అపేక్ష నమానానీతి హి స్థితి హి చూడ్యా ప్రమాణజన్యమైనటువంటి యథార్థ వస్తువే ఉండాలి అనేటువంటి నియమం లేదు మిథ్యా వస్తువు చేత కూడా బ్రాంతి అవుతుంది అంటే మానసిక ప్రపంచమే మరొక మానసిక ప్రపంచానికి కారణమవుతుంది అని మేము ఒప్పుకుంటాం ఎలా ఒప్పుకుంటున్నారు మీరు అని అంటే ఇక్కడ బాహ్య వస్తువు సత్యమా మిత్రమా అనేటువంటి లేదు ఇక్కడ అభిప్రాయం లేదు ఇక్కడ మరి ఏమిటి అంటే కేవలం ప్రయోజనాన్ని అపేక్షిస్తున్నాం మేము అంతే ప్రయోజనం ఏమిటి బంధం దుఃఖం ఆ దుఃఖము మానసిక ప్రపంచం చేత కూడా అవుతుంది అది మాత్రమే అపేక్షిస్తున్నాము కానీ అంటే ప్రమాణజన్యమైనటువంటి జ్ఞానానికి విషయమగు యథార్థమైన వస్తు ఉండాలి వ్యవహారిక వస్తువే ఉండాలని మేము చెప్పడం లేదు ప్రయోజనాన్ని అపేక్షిస్తున్నాము వ్యవహారిక వస్తువు ఉన్నా లేకున్నా దుఃఖం మాత్రం మానసద్వైతం చేతనే అవుతుంది అదేవిధంగా నిజంగానే ఒక సర్పం ఉంది అనుకోండి ఎదురుగా దాన్ని చూస్తున్నాడు ఒక పిల్లవాడు చిన్న పిల్లవాడు మూడు నెలలో ఆరు నెలలో జ్ఞానం లేదు ఇది సర్పమనే జ్ఞానం లేదు మరి సర్పము చూసినాడు ఇప్పుడు అతనికి దుఃఖానికి కారణమవుతుందా చెప్పండి కాదు కదా మృగుతా పోయి పట్టుకుంటాడు దాన్ని అది దుఃఖానికి కారణం కాలే కానీ ఆ పిల్లవాణి తల్లి బయట నీటి కనిపింది నీళ్ళ కడవ ఎత్తుకొని వచ్చింది ఎప్పుడైతే ఆ ముంగిటిలోకి వచ్చిందో ఆ పామును చూసి వెంటనే ఆ కడవ ఎత్తేసి గగ్గోలు పెడుతుంది ఏడుస్తుంది అయ్యో అయ్యో నా కుమారుడు చచ్చిపోతాడు నా కుమారుడు చచ్చిపోతాడు నా బిడ్డోడు చచ్చిపోతాడు అని ఏడుస్తుంది ఇప్పుడు ఆమెకు దుఃఖం ఎందుకు కలిగింది అంటే ఇది విషైలి సర్పం ఉన్నది ఇది కాటేస్తే నా బిడ్డడు చనిపోతాడు అనేటువంటి జ్ఞానం ఆమెకు కలిగింది కాబట్టి దుఃఖానికి కారణమైంది ఇప్పుడు ఆమెకు మానసికంగా ఇది సర్పమనే జ్ఞానం ఉన్నది కాబట్టి దుఃఖం కలిగింది స్వరూపం చేత ఆ సర్పము దుఃఖానికి కారణమైందా చెప్పండి స్వరూపం చేత దుఃఖానికి కారణమైతే మరి పిల్లవానికి కూడా దుఃఖానికి కారణం కావాలి అయిందా స్వరూపం చేత దుఃఖానికి కారణం కాలేదు అది మానసిక సృష్టి మానసిక ద్వైతమే దుఃఖానికి కారణమైంది మీరు అలా దారి గుండా వెళుతున్నారనుకోండి వెళ్తున్నప్పుడు అనేక వస్తువులు కనపడతాయి చెట్టు గట్టు పుట్ట ఇవేవో కనపడుతూ ఉంటాయి అవన్నీ కూడా మీకు సుఖ దుఃఖాలకు కారణమవుతాయా బాబా చెప్పండి ఉదాసీనంగా వెళ్ళిపోతూ ఉంటారు ఎన్నో కనపడుతూ ఉంటాయి రాళ్ళు రప్పలు చెట్లు పుట్ట గట్టు ఏవో కనపడుతూ ఉంటాయి అవి దుఃఖానికి కారణం కావు అంటే బాహ్య వస్తువు ఉంటేనే దుఃఖానికి కారణం అవుతుంది నియమం కనుక ఉంటే మరి ఇవి కూడా దుఃఖానికి కారణం కావాలి కదా అట్లేం లేదు ప్రయోజనం ఇక్కడ అపేక్షితం ఉన్నది ప్రయోజనం ఏమిటి దుఃఖం బంధం సుఖము కావచ్చు దుఃఖం కావచ్చు ఈ బంధం అనే ప్రయోజనాన్ని అపేక్షించి మేము చెప్తున్నాం అంతే బాహ్య వస్తువు అది ఉండాలి అనే నియమం ఉండాలి అని మేము చెప్పడం లేదు అని సిద్ధాంతి పూర్వపక్షిని స్వీకరించి కూడా చెప్పాడు అంటే పూర్వపూర్వ మానసిక ప్రపంచము ఉత్తరొత్తర మానసిక ప్రపంచానికి కారణమైతుంది అని ఏదైతే పురపక్షా అన్నాడో అది స్వీకరించి కూడా చెప్తూ ఉన్నాడు సిద్ధాంతి నా మాన అని ఇది ప్రత్యక్షాది ప్రమాణాల చేత సిద్ధమైనటువంటి వస్తువే దుఃఖానికి కారణమని చెప్పడం లేదు అది వస్తువు ఉండని లేకపోరి ప్రయోజనం ఏమున్నది సుఖము దుఃఖము మానసిక ప్రపంచం ద్వారా అవుతుంది అది మేము అపేషిస్తున్నాం అని చెప్పినాడు నలభై నాలుగో అంకం చూడండి తరిహి విజ్ఞానవాదాలు కో భేద ఇది అత ఆహ సరే స్వామీజీ విజ్ఞానవాది వాడి ఆడ వస్తువు లేకున్నా గానీ విజ్ఞానము అంటే ఏదైతే బుద్ధి ఉండదో ఆ బుద్ధియే బాహ్యమైనటువంటి అనుకూల పదార్థాకారంగా బాహ్యమైనటువంటి ప్రతికూల పదార్థాకారంగా తకారాన్ని పొంది సుఖ దుఃఖాలకు కారణమవుతుంది అంటే బాహ్య వస్తువును వాళ్ళు అపేక్షిస్తలేరు కదా మరి మీరు కూడా అదే విధంగా చెప్తున్నారు కదా బాహ్య వస్తువు యొక్క అపేక్ష లేదు ఇక్కడ మేము కేవలం ప్రయోజనాన్ని అపేక్షిస్తున్నామంటే విజ్ఞానవాదాన్ని స్వీకరించినట్లయింది కదా మరి మీకు విజ్ఞానవాదికి తేడా ఏమున్నది భేదం ఏమున్నది చెప్పు అని విధంగా శంకిస్తే సమాధానం చెప్పినాడు విజ్ఞానవాదిన బాహ్యార్థం ఏవ అపలాపంతి వయం నా తయమేవ భేద ఇత్యథాయి విజ్ఞానవాది బాహ్య అర్థాలను అపలాపం చేస్తాడు నిషేధం చేస్తాడు బాహ్య పదార్థాలు లేనే లేవు అని అంటాడు కానీ మేము అట్లా లేనే లేవు అని చెప్పడం లేదు కదా బాహ్య పదార్థాలు ఉంటే ఉండుగాక ఉన్నా కానీ అవి ఎమి దుఃఖానికి కారణం కాదు సుఖానికి కారణం కాదు ఉదాసీనంగా వెళ్తున్నప్పుడు ఎన్నో పదార్థాలు రాళ్ళు రప్పలు చెట్లు చెమలు కుట్టలు ఏవో కనపడతాయి అవి దుఃఖానికి కారణమవుతున్నాయేమి మరి బాహ్య పదార్థాలు లేవా కానీ దుఃఖానికి కారణమైనయా అందుకని బాహ్య పదార్థాలు ఉండాలి ఉండకూడదని మేము అభినవేశం చేయడం లేదు మరి ఏమిటి అని అంటే మానసిక ద్వైతం దుఃఖానికి కారణము బంధానికి కారణము ఇదే మేము చెప్పేది ఉన్నది అందుకని మేము విజ్ఞానవాదిలాగా బాహ్య పదార్థాలను అపలాపం చేయడం లేదు నిషేధం చేయడం లేదు ఇంత భేదం ఉంది వాళ్ళు ఏమో చేస్తారో మేము నిషేధం చేయడం లేదు ఇంతనే భేదం ఉంది ప్రయోజన శూన్యత్వాలు అభ్యుపగమీ అయుక్త ఏవ ఇది ఆశంకే అప్పుడు పూర్వపక్ష ఎప్పుడైతే వాటితో ప్రయోజనం లేకపోతే అవి ఉన్నాయి ఎందుకు స్వీకరించాలి ప్రయోజనరహితమైనటువంటి ప్రయోజన శూన్యమైనటువంటి వస్తువులు ఉన్నాయి స్వీకరిస్తున్నారు వాటితోనూ దుఃఖం లేదంటున్నారు మరి ఎప్పుడైతే ప్రయోజనం లేదో అవి ఉన్నాయి అని ఎందుకు స్వీకరిస్తున్నారు మీరు విజ్ఞానవాదిలాగా అని ఈ విధంగా ప్రయోజనరహితమైనటువంటి వస్తువులను స్వీకరించుట కూడా అయుక్తమే ఇది అయోగ్యమే అని ఈ విధంగా శంఖ మానాని ప్రయోజనం నా అపేక్షంతే అని చెప్పినాడు అంటే మానాధీన వస్తు సిద్ధి నా చూడు వస్తు సిద్ధి అంటే బాహ్యంగా వస్తు ఉన్నది అని సిద్ధి చేయడానికి ప్రమాణం యొక్క అధీనం ప్రమాణం యొక్క అపేక్ష ఉంది కానీ ప్రయోజనం యొక్క అపేక్ష లేదు అంటాడు బాహ్య వస్తువు యొక్క సిద్ధి ప్రయోజన అధీనంలో లేదు ప్రమాణ అధీనంలో ఉన్నది మనం పోతూ ఉన్నప్పుడు అనేక రాళ్ళు రప్పలు కనపడుతున్నాయి వాటి ఎందుకు మన దృష్టి పడింది నేతరేంద్రియం ప్రవృత్తి అయింది చూసింది అంటే ఇక్కడ ప్రమాణ ప్రవృత్తి ప్రమాణం చేత వస్తువులు ఉన్నాయని సిద్ధం అవుతుంది కానీ ఆ వస్తువుల యొక్క సిద్ధి ఏదైతే ఉందో ప్రయోజనాధీనంలో లేదు ప్రమాణ అధీనంలో ఉన్నది చక్షురాది ఇంద్రియాల చేత వస్తువులు ఉన్నాయని సిద్ధమవుతుంది బస్ అంతే కానీ ప్రయోజనం యొక్క అపేక్ష లేదు వాటి ద్వారా సుఖమో దుఃఖమో కలిగితేనే పదార్థాలు ఉంటాయి లేకపోతే ఉండవు అనేటువంటి ప్రయోజనాధీనంలో వస్తుశసిద్ధి ఉన్నదా బాబా లేదు ప్రమాణ అధీనంలో వస్తుశసిద్ధి ఉన్నది మానసిద్ధ ప్రయోజన శూన్యత్వ మాత్రేనా అసత్వశ లౌకికై వాదివా అనభ్యుపగమాద్ ఇది భావ ఇది అందరు కూడా ఒప్పుకోరు ప్రమాణం చేత సిద్ధమైనటువంటి వస్తువును లేదని ఏ వాది కూడా ఏ లోకికులు కూడా ఒప్పుకోరు కానీ అవి దుఃఖాన్ని కలిగిస్తాయి నియమం చేత అనేటువంటిది ఏమీ లేదు ఎప్పుడు దుఃఖాన్ని కలిగిస్తాయి అంటే మానసిక ద్వైతం మానసిక ప్రపంచం దుఃఖాన్ని కలిగిస్తుంది అందువల్ల ప్రత్యక్షాది ప్రమాణాల చేత నిశ్చితమైనటువంటి వస్తువు ప్రయోజన రహితం ఉన్నప్పటికీ కూడా దాన్ని లేదని మాత్రము ఎవరు కూడా స్వీకరించరు అని ముప్పై ఏడో శ్లోకము ఇక తెలుసుకున్నాము ముప్పై ఎనిమిదవ శ్లోకానికి అవతారిక చూడండి యాభైవ అంకం మానసద్వైత ఏవ బంధహేతు మనోనిరోధాత్మక యోగేన ఏవ నివృత్తి సంభవాత్ బ్రహ్మజ్ఞానస్య బంధ నివర్తకత్వ అభ్యుపగమ విరుద్ధేత ఇది శంకతే బంధేతి అయితే శంకారుడు అంటాడు ఎప్పుడైతే మానసిక ద్వైతమే అంటే జీవకృత ద్వైతమే బంధానికి కారణము అని మీరు నిర్ధారణ చేశారు కదా అలాంటప్పుడు ఆ మానసిక ద్వైత నివృత్తి కోసము మనోనిరోధ రూప యోగాన్ని అవలంబిస్తే సరిపోతుంది కదా బ్రహ్మజ్ఞానం ఎందుకు అంటాడు యోగా చేయి యోగా చిత్తవృత్తి నిరోధ అని అంటూ పతంజలి భగవాన్ యోగశాస్త్రంలో చెప్పినాడు ఆ యోగశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని మనస్సును నిరోధం చేసినట్లయితే బంధం నివృత్తి అవుతుంది అంతేగాని బ్రహ్మజ్ఞానం యొక్క అపేక్ష ఏమున్నది బంధేన్ మానసం ద్వైతం తన్ నిరోధే న సామ్యతి అభ్యసేది యోగమే వాతో బ్రహ్మ జ్ఞానే నెంవద మానసం ద్వైతం బంధేత్ మానసిక ద్వైతమే బంధానికి కారణమైతే అప్పుడు తన్ నిరోధే ఆ మనసును నిరోధిస్తే మానసిక ద్వైతం నివృత్తి అవుతుంది పోతాయి అందుకోసము మనసును నిరోధం చేయడం ఏం చేయాలి యోగమేవో అభ్యసేత్ యోగాభ్యాసం చేయి రోగ చిత్తవృత్తి నిరోధ అని యోగ సూత్రకారులు పతంజలి భగవాన్ చెప్పిన ప్రకారంగా చిత్తాన్ని నిరోధిస్తే సరిపోతుంది బంధు నివృత్తి అవుతుంది బ్రహ్మజ్ఞానైనా క్యం వదా బ్రహ్మజ్ఞానంతో ఏం ప్రయోజనం చెప్పు అని ఈ విధంగా శ్లోకాన్ని ద్వారా శంకను ప్రకటన చేసినాడు ఆ శంక సమాధానము ముప్పై శ్లోకంలో ఉంటుంది పర్వతి విషయం హరేపణ దర్శకుంటాము హరి ఓం తో సహనా వు సహనౌునక్ సహ వీర్యం కర్వాహై తేజస్వినధీతమస్తు మావిషావహై ఓ శా తిశా తిశా